గణపతి హవామహే కలీకీనా పమశిరవస్తేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణి శ్రీదసాదరీమణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గిరు పరంపరా అవజాం మానుషీమాశ్రు పరం భావంత మూతమహేశ్వరం మాం మోఠా అవజానం జనులు విషయం సరిగ్గా తెలియని కారణంగా అజ్ఞానం కారణంగా ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి అయిన నన్ను చేస్తారు అని ఆ టాపిక్ మనం చూసాము ఎన్ని రకాలుగా తిరస్కారం అనేది ఉంటుంది ఈశ్వరుణ్ణి తిరస్కారం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసాం ఈశ్వర తిరస్కారం ఆత్మ తిరస్కారం ఉన్నా మనిషి తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా తన ఆత్మను ఆత్మగా స్వీకరించి ఆ విధంగా సంసారంలో భ్రమిస్తూ పరిభ్రమిస్తూ ఉంటాడే అది కూడా పెద్ద తిరస్కారం ఈ విషయానంతరే మనం చూసాము పరం భావ వీళ్ళు తెలుసుకోలేకపోయిన ఆ తత్వం ఎట్టిది అంటే ఈశ్వరుని యొక్క అంటే పరం భావం కూడా మన చూసాం ఈశ్వరుని రూపము స్వరూపము ఆ తేడా స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి బంగారం యొక్క రూపం లేదు స్వరూపం లేదు రూపములు అనేకము స్వరూపం ఒక్కటే రూపాలు ఎన్నో ఉంటాయి బంగారం యొక్క రూపములు ఎన్నో ఏం చెప్తారు లక్షలు ఉండొచ్చు కోట్లు ఆ భరణాల యొక్క రూపాలు కొత్త కొత్త ఆభరణాలు ఉంటాయి రకరకాల ఆభరణాలు వస్తాయి ఈ మధ్యన బంగారం పోయి దాని స్థానంలో ఇంకెంగో వస్తున్నాయి బంగారం మటుకు చూసుకుంటే రూపములు అనేకం ఉంటాయి కానీ స్వరూపము ఒక్కటే ఉంటుంది తర్వాత ఈ రూపాలకి ఆ స్వరూపానికి సంబంధమైనది తర్వాత రూపం వెంటబడేవాడికి స్వరూపం తెలియకపోతుంది తెలియదు స్వరూపం తెలుసుకున్నవాడు రూపాన్ని పట్టించుకో చాలా తేడా సో అదేవిధంగా ఈశ్వరుని యొక్క స్వరూపము పరం భావం రూపము అనేకము అనేక రూపాలుగా ఈశ్వరుని మనం భావన చేయవచ్చు వాస్తవానికి ప్రతి ప్రాణి ఒక ఈశ్వరుని రూపమే ప్రతి ప్రాణి సో ఆ విధంగానే ఉపనిషత్తులలో వర్ణించీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి అనేది చాంద్రోజంలో మాత్రం అక్కడ ఈశ్వరుడు అనుకుంటాడు నేను ఈ ప్రాణుల ఎందు జీవుని రూపంగా ప్రవేశిస్తాను దానికి ప్రవేశ శృతి అని పేరు అంటే ఈశ్వరుని యొక్క ప్రవేశాన్ని చెప్పే శృతి ప్రవేశించిన వాడు ఈశ్వరుడైతే ఉన్నవాడు ఎవడవుతాడండి ఈశ్వరుడే అవుతాడు అంటే ఈ అడ్డీ అడ్డికి ఇవ్వడం ఇల్లు అద్దీకి కూడా ఉందని ఆలోచన పెట్టకుండా ఎవడు కట్టాడో వాడే ప్రవేశించాడు వాడే ఉన్నా అంతే కదా కట్టిన వాడు వేరు ప్రవేశించిన వాడు వేరు ఉన్నవాడు వేరు అలా కాదు అలా ఉంటుంది లోకల్లో ఈ ఫ్లాట్స్ అది ఎవడో ఒకడు కడతాడు అమెరికా నుంచి ఎవడో వచ్చి గృహప్రవేశం చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు ఎవడో మూడో అద్దె కొడతాడు ఇక్కడ ప్రపంచ విషయం అలా చూడకూడదు ప్రపంచ విషయంలో కట్టినవాడు దేవుడు ప్రవేశించిన వాడు దేవుడు ఉన్నవాడు దేవుడు మరి అన్ని దేవుడు అయితే మరి జీవుడు మాట ఏమిటంటే జీవుడంటే దేవుడేనయ్యా బాబు జీవుడంటే దేవుడే అది తెలుసుకో అని తత్వమస్తు ఈ ఉపనిషద్ వ్యవహారం విధంగా సో ఈశ్వరుని యొక్క పరంభావం అజానంత ఈశ్వరుని యొక్క ఆ సర్వాతి షాయి స్వరూపాన్ని తెలియని వారై ఈశ్వరుని తిరస్కారం చేస్తారు తెలిస్తే తిరస్కారం చేయరు తెలియకపోవడం చేత తిరస్కారం చేస్తారు అయితే తెలియకపోవడం అన్నది అది ఎక్స్క్యూజ్ అనేవి కాదు ఇప్పుడు లా తెలియకపోతే అంటే లా పాటించి చోట లా తెలియకపోతే దాన్ని ఎక్స్క్యూజ్ కింద ఉపయోగం ఇగ్నరెన్స్ అని ఎక్స్క్యూస్ ఒప్పుకోదు తెలియలేదండి నాకు అంటే పర్వాలేదు అండి వెళ్ళి జైల్లో కూర్చోండి జైల్లో పెట్టేస్తా లా లా కొన్ని చోట్ల మన సమాజంలో అలా ఉండకపోవచ్చు మన సమాజంలో మనిషి చేసిన లా కంటే ధర్మం మనకు స్థానం ఎక్కువ ఎందుకంటే సమాజం ఇంకా జీవిస్తుంది కదా సమాజం కలాప్స్ అయిపోకుండా సర్వనాశనం అయిపోకుండా ఇంకా సమాజ జీవితం ఏదో సాఫీగా ఏదో ఒడిదిడుపులతోటైనా ముందుకు నడుస్తుంది కొన్ని సమాజాలు కొలాబ్స్ అయిపోతాయి ఉదాహరణకి సోమాలయాలో సోషల్ లైఫ్ ఈస్ నాట్ బ్యాడ్ పోయింది సోషల్ లైఫ్ కొలాబ్స్ అయిపోయింది సోమాలయా ఇంటర్నల్ సివిల్ వార్ వచ్చేసి పోయింది ఇప్పుడు సోమాలయాడు వెళ్ళడు కూడా ఎందుకంటే అక్కడ సోషల్ లైఫ్ లేదు అక్కడ సోమాలయా దేశంలో ఎంబసీలు ఏ ఉండవు ఎవరిని ఒకళ్ళు కొట్టేసుకుంటే చచ్చిపోతూ ఉంటారన్న అలా అయిపోలేదు ఇంకా ఇండియా ఇండియా సోమాలియా లాగా కాలేదు అంటే అర్థమేంటి ఇంకా సమాజ జీవనం ఉడిదుడుకులతోటైనా బాగానే ఉడిదుడుకులతో అయినా నడుస్తోంది బాగా అయితే నడవట్లేదు ఉడిదుడుకులతో నడుస్తుంది అంటే కారణం ఏంటి లా కొంతవరకైనా పనిచేస్తోందా అందుకోసం ఉడిదుడుకులతో నడుస్తోందా అని ఆలోచిస్తే బహుశా లా కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇండియాలో లాని పాటించి వాడు ఎవడో నాకు కనపడలా లా అంటే ప్రతి ఒడికి లోకు కాదు రెడ్ లైట్ ఉందనుకోండి ఆగరు మీరు మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు నేను చెప్తా ఆపు చెప్తే కానీ మోటార్ సైకిల్ నడిపిస్తాను మన స్టూడెంటే కార్ నడిపి ఆఫీస్ అయిన రెడ్ లైట్ ఉంది కదా అంటే రేపు పొద్దున్న పర్వాలేదు అయ్యో లా అలా రెడ్ లైట్ ఉంటే ఆగాలండి అది మనం ఆపితే చేపట్టుకుని ఆపిస్తే ఆగుతాడు ఆటో వాడైతే ఈ పిచ్చి మొహం ఎక్కడ దొరికేట్టుగా పొద్దున్న ధ్యానం అని వాడు అనుకుంటాడు వాడు ఎలాగూ ఫాలో అవుతాడు డే జస్ట్ ఫాలో అయినా మరి సమాజం ఎందుకు నడుస్తుందంటే ధర్మము అనేది ఒకటి అది నిలబెడుతోంది మనల్ని మీరు ఆలోచించండి అది టాపిక్ కాదు ఇక్కడ సో పరం భావనంత ఈశ్వరుని స్వరూపం మాకు అందుకోసం మేము పిచ్చి పిచ్చి వేషాలు ఎవో వేస్తా ఉన్నాయి అంటే అది అంగీకారం కాదు తెలుసుకోవాలి ఈశ్వరుడు స్వరూపం తెలివిధంగానే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు ఈశ్వరుడేమీ ఖుష్ అయిపోవడం అలానే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ కాబట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది అనేవే మమ భూత నా యొక్క భావము ఇటు మమ భావం ఎటువంటి భావము భూత మహేశ్వరము అంటే పంచభూతములకు భూత అంటే పంచభూతములు లేదా భూత అంటే సకల ప్రాణులు ఈ రెండు అర్థాలు వస్తాయి ఎప్పుడు కూడా భూత శబ్దానికి అయితే పంచభూతాలు అర్థం చెప్పచ్చు లేదా సకల ప్రాణులు అని చెప్పచ్చు రెండు కూడా వాటిని వ్యాఖ్యానం చేస్తారు సో సకల ప్రాణులు అని అర్థం తీసుకోండి భూత సకల ప్రాణులకు మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే చూడండి ఇప్పుడు మనిషి ఉంటాడు నా జీవితాన్ని నేను నిర్వహించుకుంటున్నాను నా నా భోజనం నేను చేస్తున్నాను నా డబ్బు నేను సంపాదించుకుంటున్నాను నా కాపురం నేను చేసుకుంటున్నాను నా ఇల్లు వాటివి నేను నిలబెట్టుకుంటున్నాను అని అంటాడు కదా మనిషి అంటే అర్థం ఈశ్వరుడు అని బ్రతుకు తాను బ్రతుకుతున్నాడు అంటే ఈశ్వరుడు కానీ వీడు తన బ్రతుకు తాను బ్రతకాలన్నా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి వీడికి అప్పుడే వీడు తన బ్రతుకు తాను బ్రతకగలుగుతాడు ఈశ్వరుడు కంటికి కన్ను అయితే వీడు కంటితో చూడగలుగుతాడు కంటికి కన్నుగా ఈశ్వరుడు ఉంటే వీడు కన్నుతో చూడగలుగుతాడు చెవికి చెవిగా ఈశ్వరుడు ఉంటే వీడు చెవితో వినగలుగుతాడు ఈశ్వరుడు గుండె కొట్టుకునేట్లా చేస్తూ ఉంటే వీడు అన్ని పనులు చేసుకుంటాడు కాబట్టి మాన జీవితంలో తన జీవితాన్ని తాను శాసించుకుంటున్నాను అని మనిషి అనుకుంటాడు దాన్ని అహంకారము అంటారు అహంకరముని ఆ పనులను నేను చేసుకుంటున్నాను సో ఐ ఆమ్ లివింగ్ మై లైఫ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్స్ దిస్ ఈజ్ కాల్డ్ అహంకార పరిచ్ఛిన్నమైన అహంకారం దానికి ఈశ్వర అని పేరు ఆ రకంగా భగవద్గీతలో ఉన్నది ఈశ్వర అతి ఉ జీవుడికే ఈశ్వరుడు అని ఈశ్వరుడు అంటే ఎక్కడో ఒకటి పెద్ద ఆయన ఒకడు కూర్చుంటాడని కాదు ఈశ్వరుడు అంటే శాసకుడు శాసించువాడు సో నియంత్రించువాడు సో ఎవరు నియంత్రిస్తున్నాడు నా జీవితాన్ని నేనే నియంత్రించుకుంటున్నాను కాబట్టి నేను ఈశ్వరుడను అప్పుడు మనం ఏమంటాం నువ్వు ఈశ్వరుడవు కానీ నీ వెనుక ఒక మహేశ్వరుడు గలవి సో సకల ప్రాణులలో అంతర్యామి మహేశ్వర అంటే అంతర్యామి లోపల ఉండి శాసించేవాడు అంటే ఈ శాసకుల్ని కూడా శాసిస్తూ ఉంటాడు అహంకారము వెనుక కూడా ఆత్మ చైతన్య రూపంగా ఉండి మహేశ్వరుడు ఈ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆ విధంగా గుర్తించాలి ఈశ్వరుని యొక్క ఉనికిని ఆ గుర్తించాలి మమూతమహేశ్వ మమభావం ఈ మమంటే ఈశ్వరస్య శ్రీకృష్ణు యొక్క భావం అంటే ఉనికి ఎటువంటి ఉనికి అది భూతమహేశ్వరం నేను ప్రాణిని నాయంతర్యామిగా ఈశ్వరుడు గలడు అంతర్యామి అంటే చూపు వెనుక కన్ను చెడు వెనుక చెలి అయితే మనస్సు వెనుక విజ్ఞాన శక్తికి ప్రాణశక్తికి ఆశ్చర్యంగా ఉన్నాడు సో ఆ విధంగా ఈశ్వరుడు సకల ప్రాములూ అంతర్యాము అయి ఉన్నాడు అని గుర్తించాలి అలా గుర్తించకుండా రెండు రకాలుగా జనం స్వీకరిస్తారు ఆ స్వీకరించటంలో ఈశ్వర తిరస్కారమే అయిపోతుంది ఎలాగా ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే ఏమైపోయింది ఇది చుట్టుముట్ట ఎక్కడ లేదు ఈశ్వరుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంటే సో మనం చేసే తప్పు పనులన్నిటికీ అడ్డొస్తుంది ఈశ్వరుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంటే తప్పు పనులు ఎలా చేస్తాడు కానీ ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు మరణించిన తర్వాత వీడి సంగతి అప్పుడు చూస్తుందంటే సరే అప్పుడు చూసుకున్న అడిపి చేస్తుంది కనుక అలా కాకుండా కనుక ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అని లేదా దేవాలయంలో ఉన్నాడు ఏ దేవాలయంలో ఉన్నాడు నాకు అర్థం కాని సంగతి మరి మీరు పెద్దలు మీకు అర్థమైతే నాకు చెప్తే నేను వింటాను నాకు అర్థం కాని సంగతి ఏమిటంటే మన దేవాలయంలో ఉన్నాడా లేడా లేదా కాశీ దేవాలయంలోనే ఉన్నాడా శివుడు కాశీలోని దేవాలయంలో మాత్రమే ఉన్నాడా అయితే మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో కూడా ఉన్నాడా క్యాప్త నాకు ఈ సంగతి ఇంత దాకా సెటిల్మెంట్ కాలా నాకు మీకేమన్నా అర్థమైందేమో మీరు మీరు చెప్పండి నాకు సెటిల్ కాలా ఎవరి చూస్తుందంటే బహుశా కాశీలో గట్టిగా ఉన్నాడు ఇక్కడ కొంచెం పలచగా ఉన్నాడని ఏమైనా అలా అనుకోవాల్సి ఉంటుంది సంథింగ్ ఆఫ్ దైల్ మస్ట్ సో ఇది చాలా కాంప్లెక్స్ ఇక మేకౌట్ ఏమిటి సో అంచేత రామకృష్ణ పరమహంసని ఇది నాకెప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది మనం తీర్థయాత్రకు వెళ్దామని వాళ్ళు అడిగితే ఆయన అన్నారు ఎందుకు తీర్థయాత్ర అంటే ఏంటి అసలు ఏది ఎందుకు అని అడిగారు ఈశ్వరుడు ఈశ్వరుడు హృదయంలో ఉంటాడా లేకపోతే ఊళ్ళో ఉంటాడా సో ఎనీవే సో ఈ విధంగా ఈశ్వరుని స్వరూపాన్ని తీర్థయాత్ర మంచిదే తీర్థయాత్ర పర్పస్ నేషనల్ ఇంటెగ్రేషన్ మన సమాజాన్ని అంటనే కలిపి ఉంచిట్టు తీర్థయాత్ర సౌత్ ఇండియా వాళ్ళేమో కాశీ వెళ్ళాలి కాశీలో ఉన్నవాళ్ళు సౌత్ ఇండియాకి వచ్చి కృష్ణానదిలో స్నానం చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మొత్తం భారతదేశం అంతా ఏకరూపంగా కాబట్టి అది వేరు ఈశ్వరుడు అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసం కాశీ వెళ్ళడం అని అలా అది ఆ పరం భావం ఆ యొక్క సర్వాతిశాయి పర పరం అంటే సర్వాతిశాయి భావము అంటే ప్రెసెన్స్ దాన్ని మీరు తిరస్కరించిన వారు ఉంటారు అని అని అనిపిస్తూ ఉన్నాడు కాశీలో దిగాలి దేవాలయానికి వెళ్ళాలి క్షీరాటాలి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అంటే అంటే లేడా లేకపోతే తక్కువగా ఉన్నాడా తర్శ ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి అంటే నేను ఇంట్లోనే ఉన్నాను ఎంత ఉన్నారు ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్స్ ఉన్నారా ఫార్టీ పర్సెంట్స్ ఉన్నారా థర్టీ పర్సెంట్స్ ఉన్నారా అలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటే ఉంటారు లేకపోతే లేరని కానీ సగం సగం ఉండడం ఉంటుందా సంథింగ్ ఎమేజింగ్ సో పరంభావం నిజానంత కాబట్టి ఈశ్వరుణ్ణి తీర్థాలలోనూ లోకాలలోనూ ఉంటాడు అని అనుకోవడము తిరస్కారమే అవుతుంది ఈశ్వరుణ్ణి ప్రాణుల ఎందు అంతర్యామి రూపంగా దర్శించాలి ఇది ఉపనిషత్తుల యొక్క మౌలికమైన ప్రతిపాదన ఈ అంతర్యామి అనే మాట మీకు ఉపనిషత్తుల్లో మాత్రమే వినబడుతుంది ముఖ్యంగా ప్రహ్దారంగా ఉపనిషత్తులో ఈశ్వరుని అంతర్యామిగా పరిచయం చేస్తారు అలా తెలుసుకో అంతర్యామిగా తెలుసుకో భూతమహేశ్వరం దాన్ని బట్టి మనకి ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎవరినైనా ఒకరిని అవమానం చేశారనుకోండి వాడి హృదయంలో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుల్నే అవమానం చేసినట్లవుతుంది శత్రువు ఫలానా వాడు అని మీరంటే వాడి హృదయంలో ఆత్మ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుల్నే మీరు శత్రువుగా భావించినట్లవుతుంది చూడండి ఎంతో దోషం వచ్చేస్తున్నారు కాబట్టి ఎవరినే అవమానం చేయాల్సిన అవసరం లేదు శత్రువు అనేవారు ఎవరూ లేరు తర్వాత ఇంకొకటి ఏమంటే మనం శాస్త్రాన్ని చదివే సందర్భంలో అనేక సిద్ధాంతాలని పరిశీలించి తిరస్కరిస్తాం ఇప్పుడు కపిల సిద్ధాంతం ఉన్నది కపిలుడు నిరీశ్వరవాది గొప్ప దార్శనికుడు కానీ నిరీశ్వరవాది పై వేదాంతులు ఈశ్వరవాదులు మౌలికమైన భేదం కపిల సిద్ధాంతాన్ని తిరస్కరిస్తాం కానీ కపిలుని హృదయంలో అంతర్యాన్ని ఈశ్వరుడు కాడు అని మాత్రం మనం కాబట్టి కపిలుడు కావచ్చు పతంజలి కావచ్చు పతంజలి యోగ సూత్రాలు అవి చదువుతుంటే చాలా ద్వైతంతో నిండి ఉంటుంది ద్వైత ప్రధానంగా ఉంటుంది పతంజలి చాలా గొప్ప మహర్షి ఆయన సూత్రాల్లో ద్వైతము గట్టిగా ఉంటుంది ఈశ్వరుణ్ణి పురుష విశేష అని ఆయన అని ఆయన నిర్వచించాడు తర్వాత వేదాంత శాస్త్రంలో శబ్దము ఈశ్వరుణ్ణి బోధించలేదు శబ్దము ఈశ్వరుణ్ణి ఇంప్లై చేయగలుగుతుంది లక్షయటి ఈశ్వరుడి వైపు దారి చూపగలుగుతుందే తప్ప ఈశ్వరుని ఇదమి శబ్దము బోధించలేదు అని వేదాంత శాస్త్రం యొక్క ఒక ప్రధానమైన ప్రతిపాదన పతంజలి ఏమంటారంటే తస్య వాచక ప్రణవహంకారమనే శబ్దము ముఖ్యార్థముగా ఈశ్వరుణ్ణి బోధిస్తుంది అంటే ఈ విధమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు వేదాంత శాస్త్రానికి అంగీకారం కావు కా కాబట్టి పతంజలిని మనం తిరస్కరిస్తాం యోగ సూత్రాల్లో ఇది బ్రహ్మసూత్రాల్లో సూత్రం ఉంటుంది ఏదైనా యోగ ప్రత్యుక్త అది సూత్రం దానికి అధికరణానికి పేరేమిటంటే యోగ ప్రత్యాఖ్యాన అధికరణము ప్రత్యాఖ్యానము అంటే తిరస్కరించడం యోగ సిద్ధాంత యో ఆసనాలు ప్రాణాయామం తిరస్కరించడం యోగ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తాం ఆసనాలు ప్రాణాయామం కావాలి కానీ ద్వైతం అక్కర్లా యోగంలో డాక్టర్గా చెప్పేటువంటి ద్వైతాన్ని తిరస్కరిస్తాం అలాగని మళ్ళీ పతంజలి మహర్షి హృదయంలో అంతర్యామిగా ఈశ్వరుడు లేడు అని అనమ్మ కాబట్టి కపిలుడు కావచ్చు కాణాదుడు కావచ్చు పతంజలి వ్యాసుడు బుద్ధుడు సో అందరిలో అదే పరమేశ్వరుడు గలండి కానీ వారు చెప్పిన ప్రతి మాట స్వీకరించేయాలి అని మాత్రం బ్రతకొకం అలాగే నాస్తికవాదులు ఉంటారు కలహృదయంలో కూడా ఈశ్వరుడే గలడు అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు చెప్పిన మాటల్ని మనం తిరస్కరిస్తామే కానీ వారి ఎడల వైముఖం ఉండరాదు ఇప్పుడు సమాజంలో కలహ కలహం ఎక్కువగా ఉండేమో అని ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది టీవీలో వస్తూ ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్కి బిగ్ ఫైట్ అని పేరు సో వాడు ఏం చేస్తాడంటే ఒక ఇష్యూ తీసుకుంటాడు ఏదో సమాజంలో ప్రస్తుతం ప్రధానంగా ప్రజల మనస్సును ఆకర్షిస్తున్న ఒక అంశాన్ని స్వీకరిస్తాడు స్వీకరించి దాంట్లో కొట్టుకుంటురాని విసిగొలుపుతాడు వాళ్ళు ఒకవేళ కొంచెం సౌమ్యంగా మాట్లాడుకుంటుంటే ఇంకొక కాంట్రవర్షియల్ ఇష్యూ పుష్ చేసి మొత్తానికి వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు తిట్టుకునేట్లు చేస్తారు ఈ యాంకర్ అప్పుడు వాళ్ళు తిట్టేసుకుంటే ఒకరినొకళ్ళు తిట్టేసుకుంటూ ఉంటే మళ్ళీ అడ్డుపడుతూ ఉంటారు ఈ రకంగా ఒక థర్టీ మినిట్స్ నడిపిస్తాడు ఆ ప్రోగ్రాం పేరు కూడా బిగ్ ఫైర్ నా అభిప్రాయం ఏంటంటే అటువంటి పేరుతో అటువంటి ప్రోగ్రాములు నిర్వహించటం అది సమాజానికి ఒక అవమానం తప్పు మరొకటి కాదు సమాజంలో భేదాభిప్రాయాలు మనకు ఉండొచ్చు మనం ఒకే అంశం మీద భిన్న భిన్నములైన అభిప్రాయాలు కలిగి ఉన్నారం ఒక్కటే మనం కలిసి ఉంటాం ఈ గ్రీ డిసిగ్రీ అని అని ఒక మౌలికమైన ప్రిన్సిపల్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపుల్ని మనం కలిగి ఉండే సందర్భంలో ఆ ప్రోగ్రామ్ కి బిగ్ ఫైట్ అనే పేరు ఉండకూడదు బిగ్ ఫైట్ అంటే అర్థం వి డిసగ్రి టు డిజగ్రీ అని అర్థం అలా కాకుండా బిగ్ డిస్కషన్ బిగ్ డిస్కోస్ డిస్కషన్ అలాగంట పేరు పెట్టినట్లయితే వి డిజగ్రీ బట్ స్టిల్ we agree to disagree. మనం ఎగ్రీ టు డిసిగ్రీగా ఉండాలి తప్ప ఉసగ్రి టు డిసిగ్రీ అన్నట్టుగా ఉండకూడదు అది మంచి లక్షణం కాదు ఎనీవే కాబట్టి మనం ఇప్పుడు ద్వైత సిద్ధాంతాన్ని మనం అంగీకరించం ద్వైత సిద్ధాంతాన్ని ఎంత ఎంత బ్యాలన్స్డ్గా నిరాకరించినా కూడా ఇంకా కొంచెం పరుషంగా నిరాకరించాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ద్వైత సిద్ధాంతం పేరుతోటి జన జనులను వంచడమే ప్రధానంగా సమాజంలో వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కన్ఫ్యూజ్ పరాలు కన్ఫ్యూజ్ అయ్యేంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులందరినీ కన్ఫ్యూజ్ చేసి అటువంటి ధ్వరణులను మనం ఏదో ఒక వేదిక మీద వాటిని మనం పరిశీలనకు పెట్టి తిరస్కరించకపోయినట్లయితే అది పద్ధతి కాదండి కాబట్టి యదాంత బోధలో సందర్భంగా మనం సిద్ధాంతములన్న కణాడ కపిల పాతంజల అన్ని సిద్ధాంతములను కన్సిడర్ చేసి సమకాలీన సమాజ ధోరణులను కూడా పరిశీలించి తిరస్కరిస్తాం కానీ ఎవరి ఎందు వైముఖ్యం ఉండదు అందరూ అందరి హృదయంలో ఒకే ఈశ్వరుడు అంతర్యామి స్వరూపంగా ఉన్నాడు అని తెలుసుకుంటూ వారి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి వా అతగాడి ఐడియా మనకి అంగీకారం కాదు కానీ అజెటర్ సన్ హీజ్ యాక్సెప్టబుల్ ఎందుకంటే అజెపర్ సన్ అతని హృదయంలో ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడు కానీ అతను చెప్పే ఐడియాస్ మాత్రం నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే ఐడియాస్ బంధిస్తే తప్పు అభిప్రాయం ఒకటి మనస్సులో ఫిక్స్ అయి అది వాడిని చాలా హింస పెడుతుంది బంధిస్తుంది కాబట్టి ఐడియా ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ద పర్సన్ ఇస్ యాక్సెప్టబుల్ వై బికాస్ వాడి హృదయంలో ఒకే ఈశ్వరుడు అందరి హృదయాలలో అంతర్యామ రూపంగా ఉన్నాడు కాబట్టి వీ డిసగ్రి బట్ వీ ఎగ్రీ టు డిస్ అనేటువంటి ఆ ప్రిన్సిపుల్ తోటి ఖండన మండనములనే అదే ప్రిన్సిపుల్ మీద నడుస్తాయి అదొకటి మర్చిపోకూడదు అది మర్చిపోయి వాడు అద్వైతి కాబట్టి ద్వైతి ద్వేషించి ద్వైతి కనుక అద్వైతిని ద్వేషించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా ఈ వాదాలను కూడా తయారు చేసుకుంటే అది పొరపాటు ఆ పొరపాటు చేయకూడదు పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని బేసిక్ ఇష్యూస్ మీద డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళ మీద ఒకళ్ళకి అంతటి శత్రుభావం ఉండకూడదు దేర్ఆర్ నో ఎనిమీస్ అనే మన మిత్రులమే మనం శత్రువులమేమి కాము అని వాళ్ళు కూడా గ్రహించాల్సి ఉంటుంది గ్రహించకుండా శత్రుభావాన్ని కలిగి ఉండటము అది దేశానికి క్షేమం కాదు అది రాజకీయం మాట ఆధ్యాత్మ జీవనంలో శత్రువు అనేవాడు ఎవడూ ఉండడు మీరు ఫలానావాడు నా శత్రువు అని మీరు అన్నట్లయితే వారి హృదయంలో అంతర్యామిగా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసినట్టు అవుతుంది సో తర్వాత ఈ తిరస్కారాన్ని ఇంకో రకంగా వ్యాఖ్యానం చేశారు కూడా కామక్రోధ లోభములు మనిషి ఎందు ఉంటాయి మనిషి ఎందు తనకు తాను అనుభవానికి వచ్చే కామక్రోధ లోభాలన్నాయి దేవతలకు ఆపాదించుట అంటే దేవతల ఎందు కూడా కామక్రోధ లోభములు ఉన్నాయని చెప్పేసి కథలు చెప్పుకుంటూ ఉండటం ఇది ఇది ఈ ప్రిన్సిపుల్ అప్లై చేసినట్లయితే చాలా కథలకు ఇబ్బంది వచ్చి కూర్చుంటుంది మనం చెప్పుకునే కథలు ఉన్నాయి చూసారా ఆ కథల్లో చాలా వాటికి ఇప్పుడు నేను చెప్తున్న ప్రిన్సిపల్ అప్లై చేస్తే ప్రాబ్లం అవుతుంది చెప్ప చెప్పాలని ఉద్దాన ఆలోచించి మొదలుపెట్టాక తేడా మొదలుపెట్టిన తర్వాత ఇది ఎందుకు చెప్పి చెప్తున్నామో మనమో నాకే డౌట్ మన మనకి మన సమాజ జీవనంలో కుటుంబ జీవనంలో కామక్రోధ లోభాలు మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి మనలో ఉంటాయి మనలో ఉంటాయి కాబట్టి లోకానువాదము దేవతలకి కామక్రోశ లోభాలు ఉన్నాయి అగ్నిదేవుడికి ఇంద్రుడి అంటే ఒళ్ళు మంట ఇంద్రుడికి వరుణుడంటే చాలా చిన్న చూపు అని ఈ రకంగా దేవతలు అందరూ కూడా కాపరాలు చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడు తీంటూ అలా ఉంటారు అని మన కామక్రోస లోపాలను దేవతలకు ఆపాదించుతా కొన్ని దేవతల వరకు పోనీదో కింద మీద పడి అడ్జస్ట్ అవ్వచ్చు ఎందుకంటే కూడా జీవులే కొంచెం ఉన్నత స్థాయికి చెందిన జీవులు మన కామపురభాలను దేవుడికి ఆపాదించుట దేవుడికి కోపం వచ్చింది దేవుడికి కోరిక బయలుదేరింది దేవుడికి లోభం కలిగింది ఇంకా ఎలా చేసాడు అలా చేశాడు కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు ఒళ్ళు మండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండాలని కోరిక పుట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు ఇలా మొదలు పెడితే చాలా తప్పు అది ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసినట్లయింది మరి ఈ రకంగా లేకపోతే ఏమవుతుంది అంచేతనే అది ధర్మంలో ఒక వీక్నెస్ కింటారవుతుంది ధర్మానికి మనిషి హృదయాన్ని పరివర్తన చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది ఎందుకని దేవుడికి కోరికలున్నాయి మనకి కోరికలు ఉన్నాయి దేవుడికి కోపం వస్తుంది వస్తుంది దేవుడు లోభి మనము లోభం సో వాటి వాటి బిడ్డీలు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈశ్వరులకు కామక్రోధ లోపములను ఆపాదించుట చాలా తక్కువ ఇదొకటి తత్వ విచారం చేసేటువంటి మీ వంటి పెద్దలు గమనించేటువంటి విషయం సో మమ పరం భావం అజానంత పరం భావం ఈశ్వరుల యొక్క సర్వాతిశాయి భావము అంటే సత్తా ఏమిటది అంతర్యామీ భావం మీరు అంతర్యామిగా స్వీకరించినప్పుడు మాత్రమే ఆ పరం భావం అనేది అనుభవానికి వస్తుంది దానికి అర్థం అది లేదా సాక్షీభావం సాక్షిగా ఉండట అది ఈశ్వరుని యొక్క స్వరూపం లేదా బ్రహ్మభావము అంటే దేశ పరిచ్ఛేదము లేని సత్ ఆ ఇంటికి ఎందు పరిచ్ఛేదము డివిషన్ లేదు దాన్ని బ్రహ్మభావము అంటారు సాధారణంగా మనం ఎలా స్వీకరిస్తామంటే నేను ఉన్నాను ఎదురుగా జగత్తు గలదు అన్నప్పుడు నేను ఉన్నాను అనే భావము అది వేరు జగత్తు ఉన్నది అనే భావము లేరు అంటే భావాన్ని రెండు ముక్కలు చేసి పెట్టుకుంటాం మనం నేను నాకంటే భిన్నమైన జగత్తు రెండు భావములు వచ్చాయి నేను ఏ భావము జగత్తు అనే భావం అది కాదు భావము అంటే ఉండడం జగత్తు అనే భావము ఏదో నేను అది కాదు అని భావాన్ని ఖండము చేసి మనం పెట్టుకుంటాం ఈ భావమును ఈ విధముగా ఖండితము చేయుట ఇది అజ్ఞానం వేరే బ్రహ్మ అనే పదానికి అర్థమేమిటంటే భావము ఖండితము కాదు భావం ఖండితము కాదు అంటే ఏ భావము నీ ఎందుగలదో అదే భావము జగద్రూపముగా గల అంటే సర్వం కలిగిదం బ్రహ్మ నేను నేను చేత దర్శించబడే నేను కాని జగత్తు అనే ఈ ఇట్ ఈస్ రాంగ్ బోత్ అదే బ్రహ్మ సర్వం కలియుదం బ్రహ్మ కాబట్టి ఆ విధంగా సర్వమునందు ఒకే ఒక భావాన్ని దర్శించటము దాన్ని బ్రహ్మభావము అని అంటారు అటువంటి బ్రహ్మభావమే పరంభావం ఇంకొకటి ఉన్నారు సర్వాత్మభావము ఈ పదాలన్నీ కూడా మీకు పరిచయం చేస్తే మంచిగా సర్వము ఆత్మయే మళ్ళీ ఇదే సేమ్ ఐడియా ఆత్మ అంటే ఈ దేహానికి పరిమితమై ఉంటుంది మిగిలినంత భిన్నము అని కాకుండా సర్వము ఆత్మ చైతన్యమే ఆత్మ కంటే భిన్నంగా వేరే ఇది లేనే లేదు జగత్ మీరు అంటున్నప్పుడు ఆ జగత్తు ప్రకాశిస్తోందా లేదా తెలుస్తుందా లేదా తెలుస్తున్న జగత్తు గురించి జగత్ అనుకున్నారా తెలియకుండానే జగత్ అంటున్నారా తెలుస్తోంది కదా తెలుస్తోంది అంటే ఆ తెలివియన్లు అంతర్గతమై ఉంటుంది తెలివిలో ప్రకాశిస్తూ ఉంటుంది అంటే తెలివి కంటే దూరంగా ఉండలేదు తెలివిని విడిచిపెట్టి ఉండలేదు తెలివి అందే ఉంటుంది కనుక ఆత్మావా ఇదదు సర్వం నేను సర్వాత్మభావము అని అంటారు ఇది కూడా నేను చాలాసార్లు వ్యాఖ్యానం చేసి ఉన్నాను కాబట్టి ఆ సర్వాత్మభావమే పరంభావము భావాతీత భావము లోకంలో భావాతీత ధ్యానము అనుకుంటుంది ఇట్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ మేమ్ అది మహేష్ యోగి దాన్ని పాపులరైజ్ చేశారు దాని వేదాంతి ప్రిన్సిపల్ చాలా గొప్పది అది ప్రాక్టికల్గా దాన్ని సమాజంలో ప్రచారం చేసిన సందర్భంలో అది ఏ విధంగా ప్రచారంలోకి వచ్చిందన్నది నేను అడగను కానీ నేనెప్పుడు ఆ సెషన్స్ అటెండ్ అయిన వాడిని కాను కానీ భావాతీత అనే మాట అది వేదాంతులకు ప్రియమైన మాట భావాతీత భావము అంటే ఇప్పుడు చూడండి మనము భావాన్ని భావము అంటే ఉనికి ఉండడం భావాన్ని ఏదో ఒక ఇమోషన్తో జత పరిచి చూస్తాం ఇప్పుడు వీడు శత్రువు అన్నారు అది శత్రువు అది ఉన్నాడు కదా ఉండాలి ఈజ్ ఈజ్ లేకుండా ఏది లేదు ఈజ్ ఉన్నాడు ఎటువంటి ఆ ఉన్నాడు అంటే అది భావము ఎటువంటి భావము ద్వేషింపబడే భావము మిత్రులు ఉన్నారనుకోండి ఇది ఎటువంటి భావము ఇష్టపడే భావం సో ఒకటి ఉన్నది ఇంకొకటి ఉన్నది ఇప్పుడు మహిళ నిద్ర వడ్డించారనుకోండి ఒక కూర వడ్డించారు కూర ఉన్నది బరో కూర వడ్డించారు ఇంకొక కూర ఉన్నది ఈ ఉన్నది నాకు ఇష్టము ఈ ఉన్నది నాకు ఇష్టము కాదు అంటే మీరేం చేశారు భావము నన్ను భావాల్ని జోడించారు ఈ భావమునది ఇమోషన్ అని అర్థం భావ భావాలు అంటారు కదా భావము నన్ను భావాన్ని జోడించారు అలాగా భావానికి ఇమోషన్స్ని సెంటిమెంట్స్ని జోడించకూడదు సెంటిమెంట్ని జోడించకూడదు సెంటిమెంట్స్ కథకి కథ చెప్పడానికి సినిమాకి అయితే నాటకానికి రసానికి కావ్యానికి నవలకి బాగుంటాయి తత్వానికి బాగుండవు తత్వంలోకి సెంటిమెంట్ని పట్టుకుపోకూడదు ఇప్పుడు ఏదైనా ఒక ప్రేమ కథ ఉన్నది అనుకోండి ప్రేమ కథ ప్రేమ కథ ఉందంటే దాంట్లో నాయకుడు ఉంటాడు నాయిక ఉంటుంది ఈ నాయకుడు ఆ నాయక నాయకని ప్రేమిస్తాడు వీళ్ళ ప్రేమకి అడ్డగోలుగా ఒకడు తగులుకుంటాడు వాడు ప్రతి నాయకుడే ఉంటాడు కళనాయకుడు ఉంటాడు ఈ రకంగా ఇమోషన్స్ని ప్లే చేస్తూ ఉంటాయి ఆ రకంగా కథని మలుపులు తిప్పి తిప్పి తిప్పి ఒక నవల తయారవుతుంది అవన్నీ భావాలు సెక్యులరిటీ ఇమోషన్స్ అనే లాట్ ఆఫ్ సెంటిమెంటాలిటీ దాంట్లో చొప్పించి సో ఉంచుతారు అదంతా కూడా నవల అవిధంగా ఉంటుంది కావ్య లక్షణాలు ఉంటాయి నవల ఎలా ఉండాలి కథ ఎలా ఉండాలి దాంట్లో థ్రిల్ ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది రొమాంటిసిజం ఉంటుంది ఇవన్నీ కలిస్తే నవలవుతుంది మరి ఇవన్నీ తత్వంలోకి ఆత్మ బ్రహ్మ ఆత్మ వాటన్నిటికీ వీటిని పెట్టేయకూడదు ఈ సెంటిమెంట్స్ అంటేనే అలా పెట్టేయకూడదు ఈ సెంటిమెంట్స్ అన్నీ కూడా మనస్సు యొక్క స్థాయిలో వ్యవహార స్థాయిలో జగత్తు యొక్క స్థాయిలో అంటే అర్థం మిథ్యగా ఉంటాయి అని అర్థం వ్యవహారం అన్నా జగత్ అన్నా మిథ్యో రియాలిటీ టు ద సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది కానీ సినిమాని ప్రకాశింపజేసే కాంతి ఎందు సెంటిమెంట్ ఏమో ఉండదు కాబట్టి జీవితం అంతా ఈ సెంటిమెంటులతో గెలగిలాడుతూ ఉండడం సరికాదు ఒకసారి ప్రేమానికోసారి ద్వేషం ఓసారి ఆనందం సుఖం ఇంకోసారి దుఃఖం ఓసారి అసూయానికోసారి ఉత్సాహం అలా ఉండకూడదు ఈ సెంటిమెంట్కి ఏమో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి జీవితం తర్వాత కానీ సెంటిమెంట్స్కి అతీతమైన ఆ సాక్షి స్థితిలో నిలిచి ఉండాలి దాన్ని భావాతీత భావము అంటే మీరు దానికి చేరుకుని అక్కడ నిలిచి ఉంటే బహుశా దానికే భావాతీత ధ్యానము అని పేరేమో నాకు తెలియదు మొత్తానికి భావాతీత భావము అది పరం భావము తర్వాత సర్వాతీత భావము పరం సర్వాతీతమైన భావము సర్వము అంటే ఖండఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది సర్వము అంటే కానీ ఇప్పుడు ఆభరణములు అన్నారనుకోండి సకల ఆభరణములు అన్నారనుకోండి అక్కడ సకల ఆభరణములు అంటే అర్థమేంటండి భిన్న భిన్నాలుగా మొక్కలు ముక్కలుగా ఉంటాయి కానీ బంగారము ఈ సకల భేదములకు అతీతమైన భావము కాబట్టి సర్వాతీతమైనటువంటి భావం సో పరబ్రహ్మ పరమాత్మ సర్వాతీతమైన భావము ఆ విధంగా తెలుసుకోవాలి సో దాన్ని ఈశ్వరుడు ఎక్కడో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అలాగ ఉండకూడదు భూత మహేశ్వరం సో ప్రాణి అనే సెన్స్లో చెప్పాను ఇంకొక ఇంకొక అంశం చెప్తే ఆ శ్లోకం అయిపోతున్నాను భూత అంటే పంచభూతములు ఆప్ సూచిస్తున్నాము పంచభూతములకు మహేశ్వరుడు అంటే మళ్ళీ అంతర్యామి ఉపనిషత్తులు కూడా అలాగే ప్రతిపాదించారు భూమి పృథివీ పృథివీ అంటే పృథివ్యాం అంతః ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్కి అంతర్యామెవరు బంగ నెక్లెస్ లోపల ఉండి నెక్లెస్ను నెక్లెస్గా నిలబెడుతో నెక్లెస్ ఆశ్చర్యమై నెక్లెస్ను తనయుందే నిలబెట్టి అంతిమంగా నెక్లెస్ను తనయుందే విలీనము చేసుకును అది ఏమి బ పృథ్వీ ఎందుంటూ నాకు ఆ మంత్రం గుర్తులేదు పృథ్వ్యాం అంతఃష్ఠం అని ప్రారంభమై ఇప్పుడు నేను నెక్లెస్లు చెప్పినట్టుగానే ఉంటున్నా మంత్రం ఈశ్వరుడు అంతర్యామి ఇక ఆపహ జలములు వాటి ఎందు ఉంటూ సో అంతర్యామి జలములకు అంతర్యామి వాయువులకు అంతర్యామి అగ్నికి అంతర్యామి ఆకాశానికి అంతర్యామి ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది కాబట్టి అక్కడ అంతర్యామి అంటే సత్తా స్ఫూర్తి ప్రదహ పృథివీ పృథివీ అస్థి ఆ అస్తిత్వము ఈశ్వరుడే పృథివీ తెలుస్తోంది తెలియాలి కదా తెలియకుండా అస్తిత్వం ఉండదు కాబట్టి పృథివీ యొక్క అస్తిత్వానికి మూలంలో ఉండేటువంటి జ్ఞానం అది స్ఫూర్తి అంటారు ఆ జ్ఞానం ఆ తెలివి తెలివిట అది అది కూడా ఈశ్వరుడే సో సత్తాస్ఫూర్తి ప్రదుడు పంచభూతములకు అంటే పంచభూతములను ఆ విధంగా నిలబెట్టేది ఈశ్వరుడే ఆ విధంగా మనం భావన చేయాలి పంచభూతములు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం నడిచేప్పుడు ఈశ్వరుని మీదనే నడుస్తున్నాము నీరు త్రాగేపుడు ఈశ్వరుణ్ణే నీరు రూపంగా మనం త్రాగుతున్నాము గాలి పిలిచేప్పుడు కూడా ఈశ్వరుణ్ణే పిలుస్తున్నాము శరీరంలో నుండే ఉష్ణము వేడి ఉంటుంది కదా అది ఈశ్వరుడే తర్వాత ఆకాశము ఇటు సంచారం చేసేప్పుడు మనం ఈశ్వరుని ఆ సంచారానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశం ఏది కలదు అది ఈశ్వరుడు ఆ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి కానీ ఎక్కడో మూల కూర్చుని ఉన్నాడు అని అక్కడితో సరిపెట్టేవాడు మరి అదేమిటి అంటే ఇది ప్రాథమికమైన వ్యవస్థ ప్రాథమికంగా చిన్నపిల్లవాడికి ఇప్పుడు ఈ పాఠం చెప్పారనుకోండి వాడు అర్థం చేసుకోండి కాబట్టి చిన్నపిల్లవాడికి గాడ్ అని ఒక బొమ్మ వేసి ఇది ఇది గాడ్ ఈ గాడ్ ఎక్కడ ఉంటుందంటే ఫైర్ ఉంటుంది చెప్తా కాబట్టి అదే ఫైనల్ వర్డ్ అన్ని సబ్జెక్ట్ అని అనుకోకూడదు మంచిది ఒక మంచి శ్లోకాన్ని కవర్ చేసాం అయితే ఈ శ్లోకంలో ఇంకొకటి కూడా ఉండే మూఢాహని ప్రథమ పాదం ప్రథమార్థంలో ఉంది మొదటి సగంలో మూధాహని ఉంది మూధు ఎవరండి మూఢులంటే ఎవరండి అంటే క్రితం క్రింద సగంలో ఉంది అజానంత ఎవరైతే తెలుసుకోవో వాళ్ళే మూఢులు మంచి మోఘాష మోహతర్మాన మోహజ్ఞానా విచేత సహా రాక్షసీమాసులు చెయ్య ప్రకృతి ఇది కొంచెం ఇబ్బందికరమైన శ్లోకం ఇబ్బందిగా ఉంటుంది భాష్యం చెప్పలేదా దానికి ఒకసారి అనుకున్నాం చాలా భాగంగా కవర్ అయిపోయింది నేను చెప్తాం అవజానంతీతి అవజానంతి అవజ్ఞాం పరిభవం కు అవివేన అంతవరకు చెప్పేసి మానుషీ మనుష్యసంబంధిని తను దేహం ఆశ్రు మనుష్యదేహరేత అంతవరకు చెప్తా పరం ప్రకృష్టం భావ పరమంటే ఉత్కృష్టమైన భావంటే ఉంగుట ఏమిటది పరమాత్మతత్వం అది పరమాత్మ యొక్క తత్వము పరమాత్మకి రూపం ఉంటుంది గుణం ఉంటుంది తత్వం ఉంటుంది పరమాత్మ యొక్క రూపం ఏమిటి శ్రీరాముడి రూపం పరమాత్మ యొక్క రూపమే శ్రీకృష్ణుడి రూపం కూడా పరమాత్మ యొక్క రూపమే మీకు ఏది అది స్వీకరించవచ్చు అది రూపము పరమాత్మ యొక్క గుణమేమిటి అంటే ఆయన దయామయుడు కరుణావరుణాలయుడు సకల ప్రాణుల ఎందు అంతర్యామిగా ఉండి ఆయనే రక్షిస్తూ ఉన్నాడు ఇది పరమాత్మ యొక్క గుణము పరమాత్మ యొక్క నామము జనాలకి ఇవే కావాలి తత్వం తప్ప అన్నీ తత్వం ఉండి అన్నీ ఉంటే శోభ తత్వం లేకుండా అన్నీ ఉన్నాయంటే ఏమీ లేవన్నట్టు ఇప్పుడు దేవతావస్త్రములు ధరించినారు అంటే ఏం ధరించినట్టు ఏమీ లేదు తిలక్కి అలాగే తత్వం లేని నామము తత్వం లేని రూపము ఇవన్నీ కూడా బంగారం లేని ఆభరణములు వంటివి బంగారం లేని ఆభరణం ఏమిటండి అలాగే సో పరమాత్మ యొక్క నామము మరి నామం అంటే ఏమిటండి కాబట్టి పరమాత్మ ఇది నామాలు అంటారు దాని గుంటే మీకు ఏమర్థమైందండి సహస్రనామములు అంటే ఏమర్థమైంది మీకు అన్ని నామములు ఈశ్వరుల నామములు అని మీకు అనిపించలేదా లేకపోతే ఎవరికైనా సహస్రనామాలు ఉంటాయా మాములుగా నక్షలైట్లు అయితే రెండు నామాలు ఉంటాయి ఎలియాస్ అని పేరుతోటి రెండు నామాలు ఉంటాయి నాకు కూడా రెండు నామాలు ఉన్నాయి నామాలు ఉంటాయి ఈ కదండే పేరు సంస్కృతి నాకు కూడా రెండు లేదు స్వామి అని ఒక పేరుండి నా పాస్పోర్ట్లో మరో పేరుండే అవి నేను మార్చలే మారుద్దాం అనుకునే ఫోన్లో అయ్యే నామం గురించి జరుపు తాపత్రి అని అనుకున్నాను ఓన్లీ ఆఫీసుకి అలా వెళ్ళి మార్చి చేసి ఇలా చక్క రావచ్చు అంటే మార్చేస్తున్నాను ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ఓపిక నాకు లేదు నేను దాంట్లోని ఇబ్బందులు ఇవ్వడతా తప్ప ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎఫిడవిట్లు ఈ డాక్యుమెంట్లు ఈ మండల ఆఫీస్ మండల్ రెవెన్యూ ఇవన్నీ నా వల్ల కాదండి ఐ కెనాట్ డూ దాట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ అందుకోసం నేనేం చేశానంటే అది అలాగే ఉంచేసాను అది ఇర్రెగ్యులర్ అన్నారు ఒకళ్ళు ఫోన్లండి ఇర్రెగ్యులర్ అయితే పర్వాలేదు అలాగే ఉండేవాళ్ళు ఇల్లీగలా కాదు ఇర్రెగ్యులర్ ఎస్ ఓకే లెట్ ఇట్ బిస్ యూ ఎనీవే ఈ కసతే కానీ రెండు నామాలు ఉంటాయి మహా ఉంటాయి రెండు నామాలు ఉంటాయి మాలుగా నిక్కి నేమ్ అని ఉంటుంది అసలు నేము నిక్కినేము అని ఒకటి అది జన పిల్లలకే వాళ్ళకి మా పెద్దవాళ్ళకేముంటుంది టైటిల్ టైటిల్ నేమ్ ఒరిజినల్ నేమ్ అని నేను అలా అంటూ ఉంటాను మరి ఇది ఏమిటని ఎవరేవిటో చూసి మా టైటిల్ అని చెప్తాను ఇంకా ఇదికోదో అలాగా రెండు ఉంటాయి మహా ఉంటాయి రెండు ఉంటాయి ఇంకా అలాగే మీరు పెట్టుకుంటే పలు మూడు ఉంటాయి అనుకోండి రెండు ప్రధానంగా ఉంటాయి కానీ వెయ్యి ఉంటాయా వెయ్యి తర్వాత ఆ పేర్లు కూడా చూడండి మీరు సహస్రనామాల్లో పేర్లు చూడండి అవి పేర్లు ఉండదు నేను మా నాన్నగారు ఈ సహస్రనామం ఉన్నది సహస్రనామం నాకు అనిపించట్లేదన్న మరి ఏమిటి రా అన్నారు సహస్ర విశేషణములు అంటే బాగుంటుంది అనమాట సరేలే విశేషణాలే నామాలు అన్న దయగలవాడు దయగలవాడు అది గుణమా నామ గుణం విశేషణం అనంత శక్తి సంపన్నుడు అది నామం అది అది విశేషణం కాబట్టి సహస్రనామములు అంటే సహస్ర విశేషము వెయ్యి ఉన్నాయంటే మీకు ఎప్పుడైనా లెక్క వెయ్యి ఉన్నాయంటే అనంతము అని అర్థం సహస్ర శబ్దానికి అనంతము అని అర్థం శతమనంతం భవతి శతమన్నా అనంతమే సహస్రమన్నా అనంతమే అనేవే సో పరమాత్మ యొక్క నామములు వేరుగా అనేకం ఉంటాయి అన్ని భిన్న భిన్నాలుగా ఉంటాయి గుణాలు అనేకం రూపాలు అనేకం నామాలు అనేకం తత్వం అనేకం తత్వం ఒక్కటే తత్వం అనేకంగా ఉన్నది తత్వం అనేకమైతే అసలు అది సకల శాస్త్ర మర్యాదకి విరుద్ధం సో ఆ పరమాత్మ యొక్క తత్వము ఒక్కటి అదే పరంభావం మనం చూసాం దాన్ని దాన్ని శంకరులు ఏమంటున్నారంటే ఆకాశకల్పము ఆకాశము వంటిది నేను నిన్న ధ్యానంలో చెప్పాను It is the presence that you experience, that you feel, a presence. It wasn't a presence in the akasham, but the presence of the akasham. One thing I have written is, akasham jadaun. Akasham jadaun. Akasham jadaun. Akasham jadaun. Akasham jadaun. Akasham jadaun. So, in that respect, ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది అదే అంటున్నారు ఆయన ఆకాశాదీ అంతరతమం అంతరతమం అంటే సూక్ష్మ అత్యంత సూక్ష్మమైనది ఆకాశము వ్యాపకమా లేక ఆకాశాన్ని ప్రకాశింపజేసే తెలివి వ్యాపకమా అంటే ఆ తెలివియే వ్యాపకము ఆకాశము సూక్ష్మమా ఆకాశాన్ని ప్రకాశింపజేసే తెలివి సూక్ష్మమా అంటే తెలివియే సూక్ష్మము నిజానికి ఆకాశం అనేది ఆ తెలివి ఆత్మ చైతన్యమునందు ఒక అధ్యారోపణ మాత్రమే కనుక ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనటువంటి భావము అజానంత అది తెలియాలి దే వన్ ను బొమ్మ పూజ ఫై డే వన్ డే హండ్రెడ్ కూడా అదే అంటే ఇంకా మనిషిలో వికాసం ఉండదు మనిషి చేస్తే అసలు వికాసం ఉండదు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు గట్టిగా విభూతిలాడ్డంగా పెడతాడు లేకపోతే నామం గట్టిగా పెడతాడు పూజ గట్టిగా చేస్తాడు ఆఫీసులో లంచం పుచ్చుకుంటాడు ఏమిటి ఈ ఈ వైవిధ్యానికి హేతులు ఏమిటి సంవత్సరాల తరపుడు పూజ చేస్తూనే ఉంటాడు లంచం ఉంటాడు తర్వాత ఈ లంచ గుండెల్ని వీళ్ళు పట్టుకుంటారు ఏసీజీ వాళ్ళు పట్టుకుంటారు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు వాళ్ళ ఇల్లు పెద్ద ప్యాలస్ చిన్న ఉద్యోగం పెద్ద ప్యాలెస్ ఆ ప్యాలెస్ అంతా చూపిస్తాడు ఈటీవీ వాడు ఎంతవరకు దొరుకుతుంది దొరుకుతూ చూపిస్తాడు ఆ చూపించేప్పుడు లోపల పూజ ఆ పూజ చాలా ఖరీదుగా ఉంటుంది ఆ పూజ దేవుడికి బంగారు పుష్పాలతో పూజ చేస్తారు రిచ్ మ్యాన్స్ గాడ్ చాలా ప్రాబ్లం దేవుణ్ణి బంగారు పుష్పాలతో పూజించలేదేంటండి మీరు మామూలు పుష్పాలతో పూజించండి చెట్టుకు పూసే పువ్వులతో పూజించండి లేదా అంతకంటే బెటర్ అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ విగ్రహ దయా పుష్పం క్షమాపుష్పం సత్యం పుష్పం ఈ పుష్పాలతోటి పూజించాలి అంతేగాని బంగారంతో పూజలు చేసి పూజించడము ఇది ఇది చాలా అన్యాయం దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి వాట్ ఐస్ దట్ వీఆర్ ప్రమోటింగ్ వీఆర్ ప్రమోటింగ్ ఐఆర్ సమ్ రాంగ్ వాల్యూస్